భా దేహ అస్తిహీ తేహినేహవదాత్మన అది అది మొదటి పదానికి అర్థం అది దేహినహష్ఠీ ఏకవచనం దానికి విగ్రహం చెప్పేప్పుడు ప్రథమా ఏకవచనంలో విగ్రహం చెప్పాలి ప్రథమా ఏకవచనం దేహీ దేహీకి విగ్రహం ఏంటి దేహ అస్థి అీడికి దేహ దేహము అస్థి కలదు ఇది దేహీ ఓకే ఇప్పుడు మీరు నాకు విగ్రహం చెప్పండి గుణీ గుణ అస్థి ఇది గుణీ ధనీ ధన అనకూడదు ధనం అన్నారు సంగతి ధనం అస్ అ సో అస్య అస్థితి పుత్రీ అది గలవాడు అనే అర్థంలో ఈ వస్తుంది దేహ అస్య అస్థి ఇది దేహీ దేహము వీడికి కలదు సో అది ప్రథమా యొక్క వచనం షష్ఠీలోకి మార్చాలంటే ఎలా మార్చాలి తస్యా తస్యా వేసుకుంటే షష్ఠీ ద్వితీయలోకి మార్చాలంటే తం తృతీయలోకి మార్చాలంటే తేనా షష్ఠీలకు మార్చాలంటే తస్య దేహిన విగ్రహవాక్యం రాశారు సో ఇప్పుడు ఎంతకీ దేహిన అంటే దేహము గలవానికి ఎవరి దేహము గలవాడు దేహవద్ ఆత్మన దేహము గలది ఆత్మ దేహము కల ఆత్మకు కాబట్టి దేహం మారుతుంది కానీ ఆత్మ మారదు అనే అభిప్రాయం అలా వస్తుందన్నమాట దేహవద్ ఆత్మన దేహము కలిగినటువంటి ఆత్మకి తర్వాత అస్మిన్ వర్తమానే అస్మిన్ అంటే ఈ ఈ దేహం ఈ అంటే వర్తమానే అని అర్థం గీతా ప్రశ్న పుస్తకంలో పదానికి ఒక ఫాంట్ ఫాంట్ అంటే అక్షరం సైజు వర్తమానే ఇంకో ఫాంట్ వాడతారు దాని అర్థం ఏంటంటే అస్మిన్ అన్నది శ్లోకంలో మాట వర్తమానే అన్నది వ్యాఖ్యానం భాష్యం దేహినహా కూడా అలా రాస్తారు చూడండి వాళ్ళు ఎంత ప్రేమగా ముద్రిస్తారో రెస్పాన్సిబుల్గా అంటే చదువుకునే వాడికి ఈ పదం ఆ ఫాంట్ మారిస్తే ఓ ఇది శ్లోకంలో పదము ఇది భాష్యకారుల పదము అని తెలుస్తూ ఉంటుంది ఎంత ప్రేమ ఉండాలండి ప్రింట్ చేయాలంటేనో ఏదో పుస్తకం హడావిడి హడావిడిగా ప్రింట్ చేసి జనాల మీద పారేసి నా అంతటి పండితులు లేడని మాకు డబ్బులు మీరు సమృద్ధిగా ఇవ్వండి అని ఇది వ్యాపారం వ్యాపారం చేసేప్పుడు కూడా న్యాయంగా చేయొద్దు వ్యాపారం కాబట్టి వాళ్ళు ఎంత ప్రేమగా ప్రింట్ చేశారు ఐ లవ్ దీస్ పీపుల్ సో దేహిన అస్మిన్ అంటే వర్తమానే ఇప్పుడు నడుస్తున్న దేహం వర్తమానము అంటే వర్త అంటే నడవడం వర్తమానం అంటే ప్రజెంట్లీ గోయింగ్ ఆన్ అని అర్థం వర్తమానం వర్తిల్లుచున్న వర్తిల్లుట అంటే ప్రవర్తిల్లుట వినరా అదే ఆ ప్రాతీసేస్తే వర్త దేహే దేహమునందు సో ఈ దేహంలో ఆ దేహికి యథా ఏన ప్రకారేణ భాష్యంలో వస్తున్నారు యథాకి అర్థం అథ అనే పరిచయం ప్రకారార్థంలో వస్తుంది అందుకోసం ఆయన ఏన ప్రకారేణ అని తెచ్చారు యథ అంటే ఏ ప్రకారంగానైపే ప్రకారం అంటే ఒక మెథడ్ ఇవ్వనో వచ్చేసింది చిన్న వయసు వచ్చి ఇవ్వనో వచ్చింది వాట్ ఈస్ ది మెథడ్ మెథడ్ ఈజ్ మొత్తం దేహం అంతా కొత్త దేహం వచ్చింది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 కౌమారం అనే పదమును వ్యాఖ్యానం చేసి అర్థం చెప్పారు కుమార భావ భావ అంటే స్టేటస్ కుమార అంటే పిల్లవాడు సో పిల్లవాని యొక్క స్టేటస్ అంటే ఏమిటి పెన్నదనము పిన్నవాని స్టేటస్ ఏమిటవుతుంది పెన్నదనము ధనము లేక ధనము అదని భావ అంటారు సో సంస్కృతంలో ఈ భావార్థంలో ఆనే పరిచయం వచ్చి ఆది అచ్చుకి వృద్ధొస్తుంది కుమార ఆ అనే పరిచయం వస్తే ఆ అలాగే ఉంటుంది అత గుణం ఏదో సో కుమార అలాగే ఉంటుంది ఆది వచ్చేవిటి ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊకి వృద్ధేమిటి ఔ ఇప్పుడు మీరు ఊ అనాలి మీరు ఇలాగ నోరుని ఇలా ట్యూబ్లో పెట్టి ఆ అనండి ఇలా ట్యూబ్లో పెట్టి ఆ అనండి ఊ అని అంటారు ఆ అనలేరు లేకపోతే ఆనద్దు పెట్టి సౌండ్ చేయండి కంఠం నుంచి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 ృి ఔ పాని గారి ఇదంతా శిక్ష ఫానిటిక్స్ భాష ఫోనిటిక్ భాష సంస్కృతంలో ఫానిటిక్స్ ఇంగ్లీష్లో ఫానిటిక్స్ ఏముంది ఫానిటిక్స్ ఇంకేవో గుణాలు ఉన్నాయి మంచివి ఇంగ్లీష్ కూడా మంచి భాషే కానీ ఫోనిటిక్స్ మాత్రం లేదు డబ్ల్యూఏఎల్కే అని రాస్తాడు వాక్ అంటాడు నేను అప్పుడు సంస్కృతం చదువుకునేవాడి కొబ్బుల సుబ్రహ్ గారు డబ్ల్యూఏఎల్కేని వాక్ అన్నా ఏమిటండి వాల్కన్ అనాలి మీరు వాట్ ఈజ్ ఇట్ దట్ యూ రైట్ అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ యూ రీడ్ అని ఇంగ్లీష్ మాస్టర్ని అడిగాను ఏ నోరు మూసు కూర్చో అని ఆయన సుబరాజ్ సార్ దగ్గర సాయంకాలం పఠానికి నరేంద్రపురంలో పఠానికి వచ్చినప్పుడు మేము వ్యాకరణం చదువుకునేవాళ్ళం కావ్యాలు వ్యాకరణం చదువుకునేవాళ్ళం రాసింది చదివేవాళ్ళం చదివింది రాసేవాళ్ళం సో నేను ఆయనని అడిగాను ఈ డబ్ల్యూఏఎల్కే వాల్కన్ అనుకుండగా వాక్కని అంటారు ఆయన ఇది ఏమిటో నాకు అర్థం కాలేదు అంటే ఆయన ఆయన కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు ఒక్క పిసర్ మా నాన్నగారికి అసలే వచ్చేది కాదు సుబ్రహస్ గారు ఒక్క పిసర్ వచ్చేది ఆయన ఇంగ్లీష్ అలాగే ఉంటుందా వాళ్ళు చెప్పినట్టే చదువుకోకుండా సో అలా చదువుకో దిక చూశాను నేను సుబ్రహ్ష దగ్గర చదువుకున్న గురుకులంలో ఉండేవాళ్ళం ఏమీ తెలీదు శుద్ధ ఏ ఏమీ లోకజ్ఞానం ఉండేది కాదు ఆ వేదం చదువు వేదం వల్లించడం ఆ తర్వాత సంస్కృతం చదువుకోవడం తప్ప మరి ఏమీ తెలిసింది కాదు ప్రపంచం ఒకటి ఉందని బ్రతుకు ఒకటి ఉందని కేవలం వేదం వల్లిస్తే బ్రతుకులు ఎలా నడుస్తాయో ఇంత వివేకమే ఉండేది కాదు వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు మాకు తెలిసింది కాదు శుద్ధ అమాయకుల్లాగా అలా ఉండేవాళ్ళు నాకే ఆశ్చర్యం నిన్ననే కుక్కలు సుబ్రహస్ గారి సంస్మరణ సభ అయింది ఆ సభ నుంచి వచ్చి ఇలా మాట్లాడుతున్నా ఆ సంస్కారం ఫస్ట్ దాంట్లో పత్రిక ఒకటి చూశాను నేను ఆ పత్రికలో ఏమనుందంటే శ్రీమతి రాధికా సుబ్బారావు గారు అని ఉంది పేరు ఇది నేను చూసే ఆశ్చర్యపడ్డాను వెంటనే పెరిగెత్తుకున్న సుబ్బేశ్వరి గారి దగ్గరికి ఏమండి శ్రీ లేడీస్ సుబ్బారావు గారిని పేరు పెట్టుకుంటారా అని అడిగాను ఎందుకంటే శ్రీమతి అని ఈ పేరు రాధిక అన్నప్పుడు రాధిక మీద ఇంకేదో ఉండాలి కానీ ఆ స్త్రీలింగ పదం ఉండాలి కానీ ఏమిటి సుబ్బారావు గారు ఏమిటండి శ్రీమతి సుబ్బారావు గారు ఏమిటండి అని అడిగితే ఆయన ఓపికగా చెప్పారు నాకు అది భర్త పేరయ్యా అలా పెట్టుకుంటారు అని చెప్పారు అది అప్పుడు తెలిసిందా ఆ ఎంత అంత నాగరికతలో బతిక నాకే ఆశ్చర్య నేను న్యూయార్క్లో దిగుతాను దిగ్గానే అనుకుంటాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం వాట్ ఈజ్ దిస్ థింగ్ ప్రారంధం మనిషిని ఎలా తిప్పుతుంది ఎక్కడ నరేంద్రపురం ఎక్కడ న్యూయార్క్ ఎక్కడి బాల్యం ఇవ్వనం శుద్ధ ఉండేవాళ్ళమే ఇప్పుడు ఈ న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో నడిచి ముందుకు వెళ్తున్నాం అని ఆశ్చర్యపోతూ ఉంటాము సో కుమార భావ కానీ సంస్కృతము వ్యాకరణము మటుకు మేము చాలా ఉల్లాసంగా ముందుకు దూకేస్తూ ఉండేవాళ్ళము మమ్మల్ని కలిసి టీచర్లు భయపడేవారు కా స్కూల్లో అదే బాబు వాళ్ళు సుబ్రహ్య గారి శిష్యుడు రా బాబు వాళ్ళు జోరుకు సంస్కృతం టీచరు తెలుగు టీచరు అలా అనుకునేవారు వీళ్ళందరూ సుబ్రహ్య గారి వాళ్ళని మాత్రం టచ్ అయ్యారు అలా ఉండే ఎనీవే సో కౌమార అంటే కుమార భావ ఆ భావ ఎలా వచ్చిందో కదా సో ఆయన ఏం చేశారంటే ఆ అదివృద్ధి అవు దాని అర్థం చెప్పారు కుమారభావ అన్న సో వ్యాకరణార్థం చెప్పి ఇప్పుడు తాత్పర్యం చెప్తున్నారు తాత్పర్యం తెలియాలి కదా బాల్యావస్థ అంటే పిన్నదనము బాల్యావస్థ యౌ్వనం యూనో భావ మళ్ళీ చూడండి ఆయన వ్యాకరణం చెప్పేశాను దానికి అర్థం మధ్యమావస్థ సో యువన్ శబ్దం యువన్ శబ్దంలో సంప్రసారణం వచ్చి షష్ఠీలో యూనహ అయిందది సో శబ్దం యువన్ యువన్ ఆ ప్రత్యయం యువ నా అవుతుంది ఆదివృద్ధి యౌనా సుప్పు పుట్టి యౌనమ్ ప్రథమ సుప్పు పుట్టిన వాటి ప్రథమాక వచ్చిన వాళ్ళు అర్థం సో యౌనం యునో భావ ఆ వా అవుతుందనమాట సంప్రసారణ ఉంటుంది వ్యాకరణం వాళ్ళకి తెలుసంచేత అలా చెప్పాను కొన్ని వ్యాకరణ పదాలు వింటే మీరు కంగారు పడుతుంది సో యూనో భావ ఆయన ఎలా రాస్తున్నారో చూసారా పాంకరుడు భాష్యం అలా వ్యాకరణ వ్యాకరణాన్ని కూడా నేర్పుతారు సో అలా నేర్చుకోవాలి మధ్యమావస్థ అంటే శ్లోకం అయ్యేప్పటికీ అది నరనరాలకి పట్టేయాల శ్లోకం ఇంకా మరిచిపోవడానికి వీల్లేదు ఆ మధ్యమావస్థ అంటే ఇక ఎవరు అంటే ఇరవై ఏళ్ళు అలాగ వేసుకోవద్దు మధ్య వయస్సు అని ఒకటి ఉంది కనుక స్టార్టింగ్ వయస్సు మధ్య వయస్సు ఎండ్ వయస్సు అలా వేసుకోమన్నారు జరా వయోహానిహి జీర్ణావస్థ చూడండి జరాకి వయోహాని అని అర్థం చెప్పారు దానికి జృవయోహానౌ అని ధాతువు పాణిని గణ ధాతుపాఠంలో జురు జురు అన్నది ధాతువు Juru ధాతువులో ధృవులాగా జురు వయోహానవు భూసత్తాయంలాగా సో జురు అనే ధాతువుకి వయోహాని అర్థము వయోహాన్ అంటే వయస్సు క్షీణించిపోవుట అయిపోయింది ఇంకెంతో లేదు ఇంకా వయస్సు పదేళ్ల కుర్రాడు ఇంకా డెబ్బై ఏళ్ళు బతుకుతాడు డెబ్భై ఏళ్ళవాడు ఇంకెంతో లేదనమాట అది వయోహాన్ అంటే సో ఆ జురు మీద ఏవో ఇవే ఇవ్వచ్చి జరా అవుతుంది వయోహాని హీ జురు మీద పుట్టిన padam అది దాని మీద ఏదో క్విపో క్విన్నో ఏదో వచ్చి పుట్టినటువంటి నౌను సో జరావయో హాని అంటే అర్థం జీర్ణావస్థ జీర్ణావస్థ అని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసిన జేరి ఆర్టీ అంటే చూడండి ఎంత దగ్గరగా ఉందో ఆ ఈ పదమే కాదు చాలా పదాలు అలా జేరి ఆర్టీ జిఈ ఆర్ఐఏ జేరి ఆర్తి అంటే జీర్ణావస్థ ముసలితం సో ఇక్కడి నుంచే జ్రూ నుంచే పుట్టింది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 సో బాల్యంలో ఉన్న దేహం మధ్య వయస్సులో లేదు దేహాంతర ప్రాప్తి మధ్య వయస్సులో ఉన్న దేహము ముసలి వయస్సులో లేదు అని మనం ఏమనుకుంటాం అదే దేహం కంటిన్యూ అవుతుందనుకుంటాం గోడకి అలికితే అవుతుందంటారు అలా అవుతుంది రాంగ్ అలా ఉండదు స్టాటిక్గా ఉండదు సృష్టి డైనమిక్గా ఉంటుంది డైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ప్రతి యాటము ప్రతి మాలిక్యూలు లేకపోతే ప్రతి సెల్ కూడా పోతోంది కొత్తది పుడుతోంది పోతోంది కొత్తది నీళ్లు పోతున్నాయి కొత్త నీళ్లు వస్తున్నాయి కొత్తసేపటిగా ఏమవుతుందండి పాత సెల్స్ అన్నీ పోయి కొత్త సెల్స్ మిగిలితాయి అంటే ఆ దేహం పోయి కొత్త దేహం వచ్చేసింది ఈ కొత్త దేహం వచ్చి మళ్ళీ ఇది ఉండిపోతావు ఇది పోతూ ఉంటుంది ఇంకో కొత్త దేహం వస్తుంది దీన్ని స్వామి రామతీర్థ పెద్ద ఎనాలసిస్ చేస్తారు వెరీ పవర్ఫుల్ ఎనాలసిస్ ఆయన ఏమంటారంటే చెట్టుకి నీకు తేడా లేదంటారు ఎందుకంటే ఆ పంచభూతాలు నీలో వచ్చేస్తున్నాయి నీ పంచభూతాలు దాంట్లో గడిపోతున్నాయి అది విడిచిపెట్టిన ఆక్సిజన్ నువ్వు పీల్ చేస్తున్నావు నువ్వు విడిచిపెట్టిన కార్బన్ డైఆక్సైడ్ అది పీలు అలాగా చుట్టుపక్కల ఉన్న అడవి మన దేహాలు ఆ అడవిలో గడిపోతున్నాయి ఆ అడవిలో ఉన్నటువంటి చెట్ల యొక్క దేహాలు మనకు కాబట్టి చెట్లు వేరు నేను వేరు అనుకోవడం పొరపాటు చెట్లు మనుషులు మనుషులు చెట్లు టొమాటోలు వంకాయలు ఇవన్నీ ఏమైపోతున్నాయి మనుషులు అయిపోతున్నాయి అలాగనమాట సో సో ఎక్కడ తేడా ఎక్కడ ఉంది ఇదంతా ఒక సిస్టమ్ ఇట్ ఈస్ ఎ వన్ సింగిల్ సిస్టమ్ సో అంచేతన నేను ఒకసారి చెప్పాను మీకు గుర్తుందో లేదో మీకు రెండు దేహాలు ఉన్నాయి యూ హ్యావ్ టూ బాడీస్ వన్ ఈజ్ ఏ పర్సనల్ బాడీ దెదర్ ఈజ్ యూనివర్సల్ బాడీ బట్ యూ డూ నో దట్ యూ హ్యావ్ ఏ యూనివర్సల్ బాడీ పర్సనల్ బాడీ ఉందనుకోండి ఇప్పుడు ఈ ఈ దేహం లేకపోతే నేనున్నానా ఈ రక్తం లేకపోతే నేనున్నా రక్తం అంటే జలం ఈ జలం లేకపోతే నేనున్నానా లేను సృష్టిలో జలం లేకపోతే నేనున్నానా లే ఫుడ్ బాడీ లేకపోతే నేనున్నానా లేను సృష్టిలో ఉండే ఫుడ్ లేకపోతే నేనున్నానా లేను ఈ లంగ్స్లో ఉండే గాలి లేకపోతే నేను లేను చుట్టూ ఉండే గాలి లేకపోతే నేను లేను ఇప్పుడు ఏమైనట్టుండీ నవ్ ఐ హ్యావ్ టూ బాడీస్ వన్ ఈజ్ దిస్ బాడీ ఎదర్ ఈజ్ యూనివర్సల్ బాడీ అవునా అయితే అజ్ఞాని యూనివర్సల్ బాడీ అనేది ఒకటి ఉందని కూడా గుర్తించడం అదే అజ్ఞానం వివేకవంతుడు నాకు రెండు బాడీలు ఉన్నాయని గుర్తిస్తాడు ఈ బాడీ ఉంది ఆ బాడీ ఉంది రెండు కూడా నా బాడీ ఇస్తే దేర్ ఈజ్ నో సెపరేషన్ బిట్వీన్ ది టూ అని గుర్తిస్తాడు నేను ఇది ధ్యానంలోనూ అక్కడ చెప్తుండే మహాత్ముడికి ఈ పర్సనల్ బాడీ ఉండదు యూనివర్సల్ బాడీయే ఉంటుంది అంచేతనే వాడు సమష్టిలో విలీనమైపోయి బ్రహ్మ ఉంటాడు బ్రహ్మంటే అది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ మై బాడీ దట్ ఈస్ బ్రహ్మ ఇది ఒక్కటే నా బాడీ యూనివర్స్తో సంబంధం లేదు ఐఎమ్ ఐసోలేటెడ్ వీడి అజ్ఞాని మిగతా వాళ్ళందరూ మధ్యన ఉంటారు ఈ వ్యవస్థ కాబట్టి అత్యంత మూడు అవస్థలు పూర్తి విలక్షణం మారిపోతూ ఉంటుంది దేహం తాసాం ప్రథమావస్థానాశే నాశ ద్వితీయ ద్వితీయావస్థోపజననే నా ఉపజననం ఆత్మన ఇది వారు వ్యాఖ్యానం చేసుకున్నారు పద పదార్థ నిరూపణం అయ్యాక వివరణ ఇస్తున్నారు ఇప్పుడు ఇంక శ్లోకంలో పదాలు ఏం ఇప్పుడు మీరు గమనించండి నేను మూడు నేను మూడు బాగున్నవాడిని నేను మూడు బాగులేదు ఇప్పుడు దీంట్లో ఈ మూడు బాగున్న స్థితి పోయి మూడు బాగులేని స్థితి వచ్చింది కానీ నేను మారలేదు నేను స్థిరంగానే ఉంది కూటము కూటము అలాగే ఉంది మారలేదు కానీ నెక్లెస్ పోయి కంకణం వచ్చింది కూటం మీద నెక్లెస్ వెళ్ళింది కంకణం చేయకొచ్చు అంతే కదండి సో బంగారం వాడికి కంసాలకి నెక్లెస్ పట్టుకొచ్చి ఇవ్వగానే వాడు కూటమి మీద పెడతాడు పెట్టి ఆ నెక్లెస్ ఇది ఏం చేయమంటారు దీన్ని అంటారు కంకణం సో కూటం మీదకి నెక్లెస్ వెళ్ళి కూటం నుంచి కంకణం వస్తుంది అలాగే ఆత్మయందు బాల్యావస్థ వచ్చి ఆ బాల్యావస్థ పోయి ఎవ మధ్యవస్సు వస్తుంది అది పోయి జ్వర వస్తుంది ఇది పోయి ఇంకో బాడీ వస్తుంది సో ప్రథమావస్థ నాశం అయినప్పుడు ఆత్మన ఆత్మ నశించలేదు ద్వితీయావస్థ ఉపజననే రెండో అవస్థ పుట్టినప్పుడు ప్రథమావస్థ నశించగానే రెండో అవస్థ పుట్టింది అప్పుడు నా ఉపజననం ఆత్మన ఆత్మకి పుట్టుకలేదు ఉపజననం సమీపే అంటే ప్రథమావస్థ నశిస్తూనే ద్వితీయావస్థ పుట్టేసింది నో గ్యాప్ అలాగే ద్వితీయ కానీ ఆత్మకి మటుకు కంటిన్యూటీ సేమ్ ఆత్మ కంటిన్యూస్ అది నశించదు పుట్టదు కాబట్టి అయితే అంటే ఏంటన్నమాట ఆత్మ వికారం లేకుండా ఉంది అంటే అక్కడ కింద అంటే ప్రశ్న ఆన్సర్ రూపంగా చెప్తారు బైనరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ ప్రథమావస్థ నశించినప్పుడు ఆత్మ నశించలేదు ద్వితీయావస్థ పుట్టిన ద్వితీయావస్థ అంటే రెండో అవస్థ అంటే బాల్యము యవ్వనం అనమాట రెండో అవస్థ పుట్టినప్పుడు ఆత్మ పుట్టదు అదే అవస్థాప్తి ఆత్మనో దృష్ట అయితే కింతరి మరేమిటైందండి మరేమంటారు అంటే అవిక్రి ఆత్మన అవిక్రియస్య ఆత్మ వికారము లేకుండా ఉండగానే షీకి ప్రథమార్థం రెండు షష్ఠీలు ఉన్నప్పుడు ప్రథమార్థం వస్తుంది రెండు సప్తమీలు ఉన్నప్పుడు ప్రథమార్థం వస్తుంది ఆత్మన అవిక్రీయస్య ఏవ అంటే అవిక్రీయమైన యొక్క ఆత్మ యొక్క ఏం చేసుకుంటారు ఈ అలా కాదు ఆత్మ రెండు షష్ఠీలు వస్తే పరస్పరంగా విశేషణ విశేష భావంతో షష్ఠీకి ప్రథమార్థం వస్తుంది సో షష్ సో ఆత్మ ఆత్మన ఆత్మ అవిక్రీయస్యేవా వికారము లేనిదిగా ఉండగానే అని షష్ఠీకి ప్రథమార్థం ఆత్మలో ఎట్టి వికారం అంటే మార్పు వికారమంటే వాంతి వికారం అది వికారం అంటే మార్పు సంస్కృత వికారం తెలుగు వికారం కాదు సో ఆత్మకి వికారము లేకుండానే ద్వితీయావస్థ మొదటిది పోయి రెండోది వచ్చింది తృతీయ కూడా వచ్చింది రెండోది పోయి తృతీయ కూడా వచ్చింది ఆత్మలో మటుకు ఏ వికారాలు లేవు దృష్ట ఇది మన అనుభవంలో ఉంది ఇది అనుభవంలో ఉంది ఈ అనుభవంలో ఉన్నదాన్ని ప్రస్తుతంలో అనుభవంలో లేని దానికి మీరు పొడిగించాలి ఎక్స్ట్రాపులేట్ చేసుకోవాలి ఆఫ్ ఎక్స్ట్రాపులేషన్ సో ఇది అనుభవంలో ఉన్నది ఇప్పుడు మళ్ళీ శ్లోక వ్యాఖ్యానం చేసుకున్నారు తథా ఈ శ్లోకంలో పదం ఇది తద్వద్వా సరిగ్గా అదేవిధంగా యథా అలా అయిందో సరిగ్గా అదేవిధంగా అంటే ప్రథమావస్థ నుంచి ద్వితీయలోకి ద్వితీయలోకి తృతీయలోకి వచ్చిన ఆత్మలో ఏ మార్పులు రాలేదే అలాగే ఈ తృతీయలోంచి మళ్ళీ ఇంకో ప్రథమలో గడిపోతాడు సైకిల్ తృతీయలోంచి మళ్ళీ ప్రథమలో గడిపోతాడు కొత్త దేహం అక్కడ కూడా ఆత్మ అలాగే ఉంటుంది అని అభిప్రాయం అదేవిధంగా దేదన్య దేహాంతరం తస్య ప్రాప్తి చూడండి ఆయన సమాసం చెప్పారు విగ్రహవాక్యం ఇప్పుడు మీరు గ్రామ గ్రామాంతరం విగ్రహవాక్యం చెప్పండి దేహాంతరం విగ్రహవాక్యం ఏమిటి దేహాత్ అన్య దేహము కంటే అన్య మరి గ్రామాంతరం పురుషాంతరం పురుషాత్ అన్య వనా వనాత్ అన్య నగరాంతరం అన్య దేహాంతరం దేహాత్ అన్య ఈ దేహము కంటే మరి యొక్క అది ఏమిటి అవుతుంది అది దేహమే అవుతుంది మరి ఒకటి అన్నప్పుడు అది దేహమే అవుతుంది కాబట్టి దేహము కంటే మరి యొక్క భిన్నమైన దేహము దేహాంతరము తర్శ ప్రాప్తి అది లభించుట అది దొరికింది మరో దేహం వచ్చింది అంటే ఇక్కడ మరణించి ఇంకో చోట పుట్టాడు దీని దేహాంతరప్రాప్తి అన్నారు ఈ దేహాంతరప్రాప్తి అయినప్పుడు ఆత్మలో వికారము ఉండదు అవిక్రియస్యేవా ఆత్మన ఇత్యర్థ పైన ఎలాగైతే ఆత్మలో వికారాలు కలుపుకుండానే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 తర్వాత నత్వేవాహం జాతు నాశం దేహినోష్మిన్ యథా దేహే ఈ మూడు శ్లోకాలకి శోకానౌచిత్యోపనిషత్ నేను చెప్పలేదమాట సరే ఇప్పుడు చెబుతున్నా శోకానౌచిత్యోపనిషత్ అంటే శోకము తగదు అని చెప్పే ఉపనిషత్ అందుకోసం ఇదంతా ఇదే అకాడమిక్ డిస్కషన్ కాదు శోకము అనవసరము అలా కాదండి వాళ్ళు ఎవడో ప్రయాణం పోయిన ఎవరో ఎవరో పోయారనుకోండి వీడిలాగా హాయిగా కూర్చుని ఉంటే బాగుండదు అంటే ఓకే ఏదో కొంచెం శోకాన్ని నటించి శోకిస్తున్న వాళ్ళకి ఊరటని మంచి మాటలు ఊరటనిచ్చి ఊరుకోవడమే అంతేగాని షోకి వీడు కూడా శోకం మొదలు అది వివేకం మాత్రం కాదు మహాత్ములు శోకించాలి దేనికోసం శోకించేది నామరూపాల మీద ప్రేమ ఉంటే శోకించాలి దేనికోసం శోకించడం ఇప్పుడు ఓ మిత్రుడు ఉన్నాడు వాడు లాబొరేటరీలో వర్క్ చేస్తుండగా మెర్క్చూరీ డెస్టిలేషన్ ఏదో చేస్తున్నాడు వాడు ఉంగరం దారి మెర్క్చూరీలో పడింది పెళ్లి చేసుకుని బంగారు ఉంగరం మావగారు అది దారి మెర్చ్యూరీలో పడింది రాయిలేదు దానికి ఉంగరం మామూలు ఇలా రింగు లాంటి ఉంగరం అది దారి మెరుచ్యూలో పడింది అయ్యో అని ఎవరు వెరివాడ ఎదుగుర ఏడుస్తూ అంటూ ఎడవాల్సిందేం లేదు మరి ఏం చేయమంటారు ఏముంది మెరిక్చురీ డెస్టిల్ ఆఫ్ చేసేవి ఈ బంగారం బంగారంలా ఉంటుంది ఇంటికి పట్టుకుపోదు అయితే బంగారం పోదు పోదు మరి కానీ నెక్ రింగు రూపం మాత్రం ఉండదు నామ రూపాలు ఉండవు ఇంకా దాన్ని రింగ్ అనడానికి వీల్లేదు ఆ రూపం ఉండదు ఆ నామం ఉండదు ఈ బంగారం మాత్రం ఎక్కడికి పోదు అంత బంగారం కూడా నీకు వచ్చేస్తుంది మరి వాడు దుఃఖించాడనుకోండి ఎందుకోసం దుఃఖించాడు అనమాట నామరూపాల కోసం దుఃఖించాడని అది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 తథ దేహాంతరప్రాప్తి అవిక్రియస్ ఆత్మన ఇర్థ ధీర ధీమాన్ అంటే అర్థం వారు చెప్పారు కదా ధీర ధీమాన్ ధీయం రాతి దదాతి ధీర బుద్ధిని అలాగ దాన్ని ఇస్తూ ఉంటాడు అంటే జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు అంటే జ్ఞానాన్ని ప్రకటిస్తూ ఉంటాడు ధీమాన్ ధీమంతుడు అన్నమాట బుద్ధిమంతుడు సో ఇంకా తత్ర నముహ్యతి తత్ర ఏ వం సతీ అని అర్థం చెప్పారు నేనంటే తత్ర అంటే తస్మిన్ అని చెప్పాను నేను అంటే మరణం విషయంలో అని చెప్పాను నేను మరణం విషయంలో అని అనక్కర్లేదు కదండి ఎందుకంటే ఇక్కడ సర్వనామం వాడినప్పుడు అక్కడెక్కడ మరణం అనే పదం ఈ వెంటనే లేదు కనుక తత్ర అంటే వారు ఇంకో రకంగా చెప్పారు అదే కరెక్టు తత్ర అంటే ఏ సతి అంటే అది అట్లు ఉండగా అని అర్థం ఏ వంసతీ అంటే అది ఎట్లుండగా అంటే అర్థమే దట్ బీయింగ్ సో దట్ బీయింగ్ సో అది అట్లు ఉండగా అంటే ఏమిటి దేహ దేహం మారి మరో దేహం వస్తుందే కానీ అవిక్రీయమైన ఆత్మల్లా స్థిరంగానే ఉంటూ ఉండగా అన అంటే అర్థం నా మోహ్యతి దేనికోసం మోహాన్ని చెందడం దేనికోసం నోహ్యతి నోహమాపద్యతే మోహమును పొందడు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 ఇప్పుడు మీరు ఏ లెవెల్లో ఉన్నారో అదే లెవెల్లో కూర్చుంటే మాత్రం మీకు పరిష్కారం ఉండదు ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్ అంచేతనే మనిషిని వాడున్న లెవెల్ నుంచి పై లెవెల్కి తీసుకువెళ్ళే ప్రయత్నమే చేయాలి వాడున్న లెవెల్లో వాడిని ఫిక్స్ చేసేసి ప్రయత్నం చేయకూడదు ఒకడు నాకేదో దెయ్యం చూసి భయమేసిందన్నాడు అనుకోండి అక్కడ ఉన్నది దెయ్యం వాడు భయపడుతున్నాడు అవును అది దెయ్యమే నేను నీకు తాయెత్తిస్తాను అని ఇస్తే వాడికి అది కాదు ఇంకో రూపంగా మళ్ళీ వస్తుంది అది ఈ తాయెత్తుకి తాత్కాలికంగా ఏదో అయినా తాయెత్తున్నా వాడు ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉంటాడు ఆ తాయెత్తును ఇలా తడువుకుంటూ ఉంటాడు అంటే ఇంకా భయపడుతున్నాడు అర్థం అది పరిష్కారం అవదు ఆ లెవెల్లో కాదు ఎందుకంటే వీడు నీడ చూసి దెయ్యమని వీడు భయపడితే వీడికి తాయెత్తు ఇచ్చేవాడు కూడా నీడను చూసి దెయ్యమని అనుకుంటున్నట్టు అర్థం ఇంకా వీడేమి వివేకవంతుడు వీడు వీడికి హెల్ప్ వేయండి చేస్తాడు కాబట్టి దానికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ఆ నీడను పరిశీలించి రే ఇది దెయ్యం కాదు నీడా అని ఒక లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మారాలి మారితే భయం కూడా మీకు దృష్టాంతం చెప్తే చూడండి ఒక యంగ్ మ్యాన్ వస్తే కాకినాడలో యంగ్ మ్యాన్ ఉండేవాడు ఇది ఈ దృష్టాంతం ఇంత దాకా నేను మార్చలేదు ఎందుకంటే అదే దృష్టాంతం చెప్పుకుంటూ వస్తున్నాను ఒక అనుభవంతో కూడిన దృష్టాంతం కదా ఆ యంగ్ మ్యాన్ హీవా స్టడీంగ్ ఇంజనీరింగ్ చదువుతుంటే హఠాత్తుగా వాళ్ళ నాన్నగారు పోయారు యంగ్ వాళ్ళ నాన్నగారు మిడిలేజ్డ్ పర్సన్ ఏదో సమ్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చి ఏదో ప్రాబ్లం వచ్చి ఈ డైడవే దెన్ వీడు కొలాప్స్ అయిపోయాడు దిస్ యంగ్ మ్యాన్ ఎందుకంటే వీడు ఒక్కడే కొడుకు తల్లి బాధ్యత తర్వాత తాతగారు మా అమ్మగారు వాళ్ళ బాధ్యత కూడా వీడిని వీడే ఇంకా కొంపక పెద్ద దిక్కు మిడిలేజ్డ్ ఫాదర్ పోయాడు వీడు ఇంజనీరింగ్ ఇంకా చదవాల్సింది ఉంది అంత ప్రేమించే ఫాదర్ హఠాత్తుగా మరణించేపటికి పాపం వాడు తట్టుకోలేక వాడు కుప్పకూలిపోయాడు అప్పుడు వెంటనే వీడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో వాళ్ళు మార్ఫిన్ ఇంజక్షన్ ఇచ్చారు ఇంకేం చేస్తారు ఇది పరిస్థితి అప్పుడు నేను ఆ యంగ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఇక్కడ ఈ తండ్రి శవాన్ని సంస్కారం చేయాలి వాడు వచ్చి చెయ్యాలి సో అప్పుడు నేను వాటితో ఏం చెప్పానంటే చూడు నువ్వు నీ తండ్రిని ప్రేమిస్తున్నావా ఎస్ అందుగురించేగా నాకు ఈ దుఃఖాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను ఓకే నువ్వు నీ తండ్రిని ప్రేమించే పక్షంలో నేను నీకో మాట చెప్తా విన్నా నీ తండ్రి మరణించలేదు నేను ఈ మాట అనేపడికి వాళ్ళు లేచి కూర్చున్నాడు నీ తండ్రి మరణించాడు నువ్వు దుఃఖించడం ఎలా మానేస్తాడు మరణించాడు అనే ఇష్యూలో సొల్యూషన్ లేదు నీ తండ్రి మరణించలేదు వాడు ఆశ్చర్యంగా చూశాడు పనులు లేచి కూర్చోలేదు ఆశ్చర్యంగా చూశాడు ఏమిటో అలా మాట్లాడుతున్నారు ఏమిటో అవును ఆత్మకి మరణం లేదు నీ తండ్రి చైతన్య ఆ చైతన్యానికి మరణం ఉండదు దేహానికి మరణం ఉంటుంది కాబట్టి సో దేహి యథా దేహి ఈ శ్లోకమే చెప్పాను శ్లోకం చెప్పలేదు శ్లోకభావాన్ని నాకు ఆ సందర్భానికి తగ్గట్టుగా వివరించా నాకు ఈ శ్లోకమే గుర్తుకొచ్చింది అప్పుడు వివరించి నీ తండ్రి మరణించలేదు అయితే నా తండ్రి ఎక్కడున్నాడు విశాల విశ్వంలో ఎక్కడైనా ఉండొచ్చు స్వర్గంలో ఉన్నాడు అనుకో మంచివాడేనా కాదు మీ తండ్రి మంచివాడు దాన్ని స్వర్గంలో ఉన్నాడు కానీ నీవు చేయాల్సిన పని ఒకటి ఉంది ఏమిటి నీ నీవు తండ్రిని ప్రేమించి వాడవైతే నీ తండ్రి వెనకాల వీధులు పెట్టి వెళ్ళిపోయిన దేహానికి నువ్వు సంస్కారం చేయాలి ఆ పని నీ డ్యూటీ నువ్వు తండ్రిని ప్రేమిస్తే నీకు ప్రేమ లేదంటే నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చో ఇంకొకడెవడో చేస్తాను అంటే వాడు అన్నాడు నేను చేస్తాను సరేరా ఆ తర్వాత వాడు చదువుకున్నాడు బాగా గీతాది చదువుకున్నాడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు గీత చదువుకున్నాడు తర్వాత ఏదో కంప్యూటర్ ఏదో నేర్చుకున్నాడు ఉద్యోగం వచ్చింది సో కులసగానే ఉన్నాడు ఏదో ఫ్యామిలీకి రక్షణగానే ఉన్నాడు ఇంకా అప్పుడప్పుడు తండ్రిని తలుచుకుని పాపం కలపడి నీళ్లు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ మామూలుగా ఈ బికెమ్ నార్మల్ పర్సన్ కాబట్టి ఏ లెవెల్లో శోకం ఉన్నదో ఆ లెవెల్లో పరిష్కారం ఉండదు You యు హెవ్ టు గ్రో వన్ స్టెప్ అబౌవ్ కాగ్నిటివ్గా గ్రో అంటే ఫిజికల్గా చేసేది ఏమి ఉండదు కాగ్నిటివ్గా యు గ్రో వన్ స్టెప్ అబౌ నీకు పరిష్కారం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ దేహము అనే లెవెల్లో పరిష్కారం లేదు నేను దేహము అనుకుంటే దేహం చచ్చిపోయి దేహం కూలిపోతే నేను కూడా కూలిపోయాను లేకపోతే నేనని కాదు జీవుడికి తెలుస్తూ ఉంటుంది కానీ వాటి చుట్టూ ఉన్నవాళ్ళు ఆ దేహమునకు దేహికి అభేదం వాళ్ళు అలా భావన చేస్తారు వీడు అలాగే భావన చేస్తాడు కానీ వాళ్ళు ఏడుగా ఇప్పుడు వాడి సంగతి అలాంటి పెట్టండి చచ్చిపోయిన వాళ్ళు ఏడుగా వాడి జ్ఞానమో అజ్ఞానమో వాడి సంగతి వాడు చూసుకుంటాడు వీళ్ళు దేహమునకు దేహికి అభేదంలో వీళ్ళు ఉంటారు అందుగురించే దుఃఖిస్తారు కదండి దేహము దేహి ఒక్కటే దేహం పడిపోతే దేహి పడిపోయాడు ఎవళ్ళు చచ్చిపోయారు అంటే మా నాన్నగారు చచ్చిపోయారు మా నాన్నగారు చచ్చిపోయారా మా నాన్నగారు దేహము చచ్చిపోయిందా వాడికి ఆ తేడా తెలిస్తేగా వాడు ఏమనుకుంటాడంటే మా నాన్నగారు వేరు మా నాన్నగారు దేహం వేరా వాడు అడుగుతాడు అవును మీ నాన్నగారు వేరు మీ నాన్నగారు దేహం వేరు అయితే మరి దెన్న ఎవడు చచ్చిపోయారో ఆలోచించాల్సి ఉంటుంది కానీ వాడికి ఆ వివేకం ఉండదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దేహము దేహి ఒక్కటే అని వాడు శోకిస్తూ ఉంటాడు కాబట్టి దేహము దేహి ఒక్కటి కాదు దేహములో కౌమారము యవ్వనము జరా అనే మార్పులు వచ్చినా దేహిలో ఏ మార్పులు ఉండవు పైన నండ్రి అండర్ అనండి వాట చెప్పే పద్ధతిని బట్టి హయ్యర్ అర్ డీపర్ వాటెవర్ కాబట్టి దేహము అనే లెవెల్లో మనిషి ఆత్మే దేహము దేహమే ఆత్మ అనే అనే ఐడెంటిటీలో పరిష్కారం లేదు శోకానికి పరిష్కారం వీడు అలా శోపిస్తూ ఉండడం అంచేతనే చాలామంది అలా శోపిస్తూ ఉంటారు సంవత్సరమైనా శోపిస్తారు రెండేళ్ళైనా శోపిస్తారు ఎందుకంటే వాళ్ళు ఈ బేసిక్ ట్రూత్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు దేహం అంటే నామరూపములు దేహం అంటే నామరూపములకు అతీతమైన తత్వము టూ డిస్టింగ్ట్ థింగ్స్ డిఫరెంట్ అని నేను అన్నా టూ థింగ్స్ దేహానికి మరణము మరణం అనేది ఒకటి ఉంటే దేహానికి దేహికి కాదు అని వీడు ముందు అసలు ఆ భావనని దాన్ని ముందు అసలు ఇట్ స్టార్ట్స్ అప్రిషియేటింగ్ ఎయిట్ ఓనీ వీ వన్ వీక్ కాకపోతే టెన్ వీక్స్గా వాడి శోకానికి ఒక పరిష్కారం దొరుకుతుంది వాడు ఆ రకంగా శోకాన్ని పోగొట్టాలి కానీ మరో రకంగా శోకం వెళ్ళపోతుంది కాబట్టి ఇంకా మరో రకంగా పోవడం చాలా కష్టం అలా దుఃఖిస్తూ ఉంటారు అంత కాబట్టి సో గోయింగ్ వన్ స్టెప్ అబౌ మీరు ఏ సమస్యనైనా పరిష్కారం చేయాలి భయం ఉందనుకోండి గో వన్ స్టెప్ అబౌ ఏ సిచ్యువేషన్లో భయం ఉన్నదో రైజ్ వన్ స్టెప్ అబౌ పోతుంది అంతే దుఃఖం అభయం పోతుంది రైజ్ వన్ స్టెప్ అబౌ శోకం పోతుంది రైజ్ వన్ స్టెప్ అబోవ్ ఇంకా ఇతర నెగిటివ్ ఎమోషన్స్ అసూయా దుఃఖము ఇలాంటివి ఇంకా ఇంకా ఏము గా భయానికి శోకానికి చెప్తాం మెయిన్గా సో వన్ స్టెప్ అబౌవ్ రేస్ చేసినట్లయితే ఆ శోకము పోతుంది కొంచెం ఓరియంటేషన్ ఉంటుంది ఓరియంటేషన్ అంటే ఒక గివెన్ సెట్ ఆఫ్ నామరూపాలకి మనం అలవాటు పడి ఉంటాం సో ప్రియుడు ప్రియురాల యొక్క ఆ నామరూపాలకి ఆ సంభాషణకి ఆ లుక్స్కి ఏదో ఒక రకమైన అలవాటు పడి ఉంటాడు ఆ అలవాటు చేత వాడు కొంచెం ఇంకా హీ స్టా హీ మిస్సెస్ మిస్సింగ్ అంటారే హీ మిస్సెస్ ది పెర్సన్ అది ఓరియంటేషన్ నథింగ్ మోర్ దాన్ ఓరియంటేషన్ సో ఆ ఓరియంటేషన్ స్లోగా పోతుంది ఎలాగ పెర్సన్ అరౌండ్ లేదు కనుక ఆ ఓరియంటేషన్ పోతుంది బట్ శోకానికి బేసిస్ ఎప్పుడైతే మీరు వన్ స్టెప్ అబోవ్ వెళ్ళారో శోకానికి బేసిస్ పోతుంది కనుక మనిషి క్విక్గా రికవర్ అవుతుంది ఇది ఒక పద్ధతి రెండవ పద్ధతి ఏమిటంటే ఎవడైతే తన కర్తవ్యాన్ని చాలా తేలికగా విస్మరిస్తూ ఉంటాడో వాడు అన్ని సందర్భాల్లోనూ శోకిస్తూ ఉంటాడు అలా కాకుండా షిఫ్ట్ ఇన్ ది ఫోకస్ ఏ పరిస్థితిలోనైనా సరే కర్తవ్యనిష్ట గలవాడు ఎవడైతే ఉంటాడో తన డ్యూటీ ఏమిటి అయిన కర్తవ్యనిష్ట ఎవడైతే ఉంటాడో వాడు శోకించడానికి వాడికి అవకాశం ఉండదు ఇప్పుడు ఈ పెళ్లివారు ఉంటారనుకోండి ఓన్లీ మనం వచ్చాం కదా ఆడపిల్లి వారము పోనీ కన్యాదాత కొంత సహాయం చేద్దాం అని వాడు వచ్చేసి ఏదో వడ్డించడము లేదా వంట దగ్గర కొంత సహాయం చేయడము ఈ ఇలా కొంతమంది హెల్పింగ్ నేచర్ ఉంటారు ఈ హెల్పింగ్ నేచర్ వాళ్ళు మాకు సరైన మర్యాదలు అందేవి అందలేదు అని కంప్లైంట్ చేసి టైం వాడుకుండరు వాడు హెల్ప్ చేసి మనలో ఉంటాడు కొంతమంది హెల్ప్ చేయరు ఇక్కడ కాఫీ గ్లాస్ అక్కడ పెట్టరు తాగేసి అక్కడ కింద పరసిపోతారు మాకు వాళ్ళకి ఇంకంతా ఖాళీయేగా మాకు కాఫీ టైంకి ఇవ్వలేదనో ఏదోనో వాళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా కర్తవ్యనిష్టలో ఉన్నవాడికి శోకించడానికి టైమే ఉండదు శోకించి వాడికి కర్తవ్యం గుర్తుకు కాబట్టి మన జీవితంలో ఏ పరిస్థితిలోనైనా సరే వాట్ ఈజ్ మై డ్యూటీ అనేది ఒక ఫోకస్ కింద పెట్టుకుంటే శోకం వెనకాల పడి అందుగురించే కర్తవ్యనిష్ట అని బోధిస్తాడు ఈ కర్తవ్య నిష్ట ఏం చేస్తుందంటే ఈ సెంటిమెంట్స్ని కొంచెం కంట్రోల్లో పెడుతుంది అయితే కర్తవ్యనిష్ట లేకపోతే ఈ సెంటిమెంట్స్ ఓవర్టేక్ చేసేసి వీడు అలా సఫర్ అవుతూ ఉంటాడు సో అధ్యతనే పెద్దలు ఏమని చెప్తారంటే ఇమోషన్ అనేది ఫిజికల్గా మేనిఫెస్ట్ కాకుండా చూసుకోమని చెప్తారు అంటే ఏంటో ఎవరైనా మరణించారనుకోండి ఐ మిస్ ది పెర్సన్ అఫ్కోర్స్ ఐ మిస్ ది పర్సన్ బట్ దట్ మిస్సింగ్ ఈస్ దేర్ ఆ వియోగ దుఃఖం ఉంటుంది కానీ అది ఫిజికల్గా మేనిఫెస్ట్ కాదు ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇమోషన్స్ ఏమిటి ఫిజికల్గా మేనిఫెస్ట్ అవ్వడం కింద పడిపోవడం కళ్ళు తిరిగి పడిపోవడం లేదా ఒళ్ళంతా చెమట్లు పెట్టేయడం బోర్మని ఎయిట్ చేయడం కలంబట్టి నీళ్లు పొడబట కారిపోతూ ఉండడం అన్నం తిన్నం ఇలాగ ఫిజికల్ మేనిఫెస్టేషన్ అంటే బాడీ మీద నర్వస్ సిస్టమ్ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అస ఇమోషన్ దట్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ అంటే ఆ ఇమోషను అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయిందని అర్థం అలా ఉండకూడదు అది శోకం అంటే దాని అర్థం అదే శోకించుట అంటే ఒక పెర్సన్నని మనం మిస్ చేసేమో అని అనే సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బాగా ఫిజికల్గా దానికి రెస్పాన్స్ వచ్చేస్తుంది అప్పుడు దాన్ని శోకము అది రాకుండగా తనను తాను వశంలో పెట్టుకోవడం వివేకవంతుల లక్షణం దానికి విజ్ఞానము ఈ జ్ఞానము ఉపయోగపడుతుంది కర్తవ్యనిష్ట కూడా బాగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా దేహినోస్ యథా దేహే కౌమారం యౌ్వనం జరా సో శ్లోకం అనే సిద్దాం దేహినోస్మిన్యథా కౌమారం యౌ్వరాత్రుయ్య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 నాలుగో ఐదో మూడో రెండో ఏవో ఉంటాయి వీడి వీడి లైఫ్ స్పాన్ని బట్టి వీడికి ఉండే బంధువర్గాన్ని బట్టి వీడి సెంటిమెంట్ని బట్టినా కొన్ని మరణాలు అస్తూ ఈశ్వరుని కృపాన్ని తీసుకు తీసుకోవచ్చు ప్రతిదానికి భోరు వాడి మీద ఆధారపడి ఉంటుంది ఏవో కొన్ని మరణాలు ఉంటాయి సో మరణం సమయంలో శోకించక్కర్లేదు అంటే లైఫ్లో ఫైవ్ సిక్స్ టైమ్స్ మేము శోకించటం పొరపాటు అగ్రీడ్ ఇప్పుడు మిగిలిన లైఫ్ ఉందిగా ఇంకా శోకం అంటే మరణమే కదకదండి ఇంకా అనేక ఉన్నాయి ఏదో కోరిక కోరుకుంటాం అది సిద్ధించలేదు మరి శోకం వస్తుందా కదా ఏ మనం ఏదో వద్దనుకుంటామో అది వచ్చి నెట్టి పడుతుంది స్టాక్ మార్కెట్ సడన్గా కింద డిప్ అయిపోతుంది మరి దుఃఖం కలుగుతుందా కదా సో ఈ విధంగా సో అన్నిటికీ మరణమైనా ఇంకా పొద్దున్నీ సాయంకాల డబ్బు పోయిందో నేను మళ్ళీ ఎక్కడికో వెళితే ఎవరో డబ్బు పోయిందని దుఃఖిస్తున్నారు అంటే ఎంత పోయిందండి అని అన్నాను నేను ఏదో నా ముందు చెప్తే నేనున్నాను అంటే నలభై వేల రూపాయలు పోయా నలభై వేల రూపాయలు పోయి పెద్ద ఏమౌంటే దుఃఖించదగ్గ ఏమౌంటే అని అన్నాను ముందు తర్వాత మళ్ళీ అన్నాను అంత దుఃఖించక్కర్లేదు కూడా అన్న అంటే నీకేమయ్యా నువ్వు చెప్తావు నీకు నలభై వేలు లెక్క కాదు అన్నారు అబ్బాయి అలా కాదు అలా కాదు మా మిత్రులు చాలామంది ఉన్నారు నా దగ్గర భగవద్గీత అవి చదువుకుంటూ ఉంటారు కాకినాడ స్టూడెంట్స్ ఒక పది మంది ఉన్నారు లీఫిన్ అనే ఒక ఫైనాన్స్ కంపెనీ ఉండేది లీఫ్ ఇన్ మీరు వినే ఉన్నారో లేదో ఎల్ఈఏ ఎఫ్ఐఎన్ లీఫిన్ వాళ్ళు మొత్తం ఫైనాన్స్ కంపెనీలన్నింటినీ ఒక్కొక్క చోట ఒక్కొక్క హవా నడుస్తూ ఉంటుంది బాగా స్టడీ చేసి ఈ లాయిట్లు ఇవన్నీ పొరపాటండి నాగార్జున ఇవన్నీ డీసీఎలు ఇవి సరైనవి కావు లీఫ్ ఇన్ ది బెస్ట్ అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి అలాగంటే రిజల్ట్ వస్తే ఈ పది మంది కలిసి వెళ్ళి ఆ లీఫిన్లో ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ యావరేజ్ని ఒక్కొక్కడు వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇన్వెస్ట్ చేశారు అంటే కొంతమంది నాలుగు లక్షలు ఇన్వెస్ట్ చేశారు కొంతమంది యాభై వేలు అలాగా ఆ లీఫ్న అన్నింటి గంట ముందు అది పోయింది ఈ పది మంది నేను పాఠం చెప్దామని వెళ్ళేప్పటికి వీళ్ళు పది మంది రైల్వే స్టేషన్కి వచ్చారు స్వామీజీ ఇది బోరు అంటే వాళ్ళని కూర్చోబెట్టి జాగ్రత్తగా ఓదార్చి నాయనలాగా చాలా బాధపడుతున్నాను ఏం చేస్తాను వాళ్ళకి పోతే నాకే పోయినట్టు నిజంగా ఇట్ ఈస్ మై లాస్ యాస్ మచ్స్తే లాస్ కానీ వారం రోజులు పాఠం అయ్యేపటికి పాపం కొంచెం ముఖాల్లో కాళ్ళొచ్చింది వల్లండి దికుమల్ని పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఏం చేస్తామని పాపం వాళ్లే నాతోటి ఎవర మీరు ఎలా ఉన్నారంటే మీరేం చెంత చేయకండి స్వామీజీ మా గురించి మీరు హ్యాపీగా వెళ్ళండి మేము బాగానే ఉన్నాం వారం రోజులు కలిసి ఉన్నాం ఏదో భిక్షలని ఇదేదని పాఠాలు పొద్దున్న సాయంకాలం జపం ధ్యానం పర్వాలేదు కొంత కుదుటపడ్డామని చెప్పారు సో ఈ దృష్టాంతం చెప్పి కాబట్టి లాస్ ఉంటుంది కొంత కుదుట అని చెప్పాను చెప్తే పాపం వాళ్ళు ఏదో ట్రై చేశారు కుదురు పొట్టడానికి కుదురు పడ్డారు ఏదో పడతారు నలభై వేలుదేముందు పర్వాలేదు సో కాబట్టి జీవితంలో శోకం అంటే మరణమే కాదండి ఇంకా అనేకం ఉంటాయి ఆ కూడా అనుచితమైన అది కూడా తప్పేన ఉంటావా అక్కడ ఏమైనా శోకిస్తే మన పర్వాలేదా అని ఇష్యూ మాత్ర శ్లోకం అందాము మాత్ర స్పర్శాస్తు కౌంటే శీతోష్ణ సుఖ దుఃఖదాహమాపాయినో నిత్యాహ తాంస్తితిక్షస్వభారత దీనికి తితిక్షోపనిషద్ అని పేరు చాలా గొప్ప మంత్రం గొప్ప వాక్యం దీన్ని రేపు మనం వ్యాఖ్యానం రేపంటే నెక్స్ట్ క్లాస్లో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇది బంద్ పెట్టేయండి